మ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పట ఆనశ్వం సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురంపరా సహనా సహనోమతు సహవా ా తిష్ంతిశాంతి అనే మంత్రం దగ్గర ఉన్నాం సో ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక అవతు వక్తారం అంటే ఇప్పుడు వస్తుందేమో చూడండి అవతు అవతు మాం అవతు వక్తారం ఓకే ఇప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు బాగా వస్తుంది ఓకే సో నన్ను రక్షించుగాక వారం అవతు ఆచార్యుని రక్షించుగాక వస్తుంది ఒక్క నిమిషం అడితే వచ్చేస్తుంది వాయిస్ కొంచెం జరగాలి కదా నవ్ ఇట్ విల్కమ్ నవ్ ఇట్ విల్ కమ్ ఊరుకోండి వస్తుంది ఇంకేదో సమస్య కదా అని శిష్యుడు ప్రార్థిస్తున్నాడు నన్ను రక్షించుగాక పరమేశ్వరుడు ఆచార్యుడిని రక్షించుగాక ఇది పునర్వచనం ఆదరార్థం అని రెండుసార్లు ప్రార్థిస్తాడు ఎందుకంటే దాని ఎందుంటే శ్రద్ధా శ్రద్ధాతిశయం ఓకే శాంతి శాంతి శాంతి ఇది త్రిర్వచనం మూడు సార్లు శాంతి అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం శాంతి అంటే చల్లారుట అని అర్థం దాని కరెక్ట్ మీనింగ్ లిటరల్ మీనింగ్ చల్లారుట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పీస్ని ట్రాన్స్లేట్ చేసి ఏదో భావన చేస్తారు ఇన్ ఏ ఇట్ బికమ్స్ పీస్ బట్ క్షమ అనే ధాతువు నుంచి వచ్చింది శాంతి అంటే చల్లారుట ఏమిటి చల్లారాలి చల్లారాల్సిందేమిటి తాపం చల్లారా వేడి బాగా ఉంది కదండీ వ్యాసంకాలం ఈ తాపం చల్లారాలి వర్షం పడిందంటే చల్లారుతుంది సో ఈ విధంగా మానవులకు మూడు విధములైన తాపములు ఉన్నవి ఆ త్రివిధ తాపములు చల్లారాలి అది ప్రార్థన శాంతి అంటే మొదటి తాపం దీన్ని తాపత్రయం అంటూ తాపత్రయం అంటే మూడు తాపాలని వాడు చాలా తాపత్రయ పడిపోతున్నాడు రాని తెలుగులో ఆ యూసేజ్ ఉంది బట్ దాని అర్థం ఇది మూడు తాపములు ఈ మూడు తాపములు చల్లారాలి ఏమిటి ఆ మూడు తాపములు అంటే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికానా ప్రశమనార్థం అని అంటున్నారు ఆయన అంటే చల్లారుట ఏమిటి చల్లారాలి బాగా చల్లారుట శమనము అంటే చల్లారడం ప్రశమనము గట్టిగా బాగా చల్లారడం ఇంకా తాపం మనకు ఉండకూడదు ఎటువంటి మూడు విధముల తాపములు ఏమిటవి ఆధ్యాత్మిక తాపము ఆది భౌతిక ఆది దైవిక ఇది ఒక ప్రక్రియ వేదాంత శాస్త్రంలో మొత్తం సర్వం ఖల్విధం బ్రహ్మ అనే సత్యాన్ని బోధించడానికి అనేక ప్రక్రియలు వాడుతూ ఉంటారు సో ఒకే పరబ్రహ్మ వస్తువు ఒకే సత్య వస్తువు మూడు రూపాలుగా మనకి భాషిస్తూ ఉంటుంది ఒకటి ఆధ్యాత్మికం అంటే ఈ దేహము ఈ మనస్సు ఇంద్రియములు ఇదంతా నేను అనే శబ్దం చేతను వాడబడేటువంటి ఈ క్షేత్రము ఇదంతా ఆధ్యాత్మికం అనబడుతుంది ఎదురుకుండగా పంచభూతాలు ఉన్నాయి పృథ్వీ వాయువు ఎట్సెట్రా వీటిని ఆధిభౌతికము అంటారు అధిభూత భూతములు ఐదు భూతాలు కదండి ఇకపోతే ఈ సర్వమునకు అధిష్టానంగా దేవత ఉంటుంది దేవత లేని స్థానం ఉండదు ఇది వైదిక సంప్రదాయం కదా వైదికమైనటువంటి ఒక విషనం సూర్యుడు ఉన్నాడంటే మండే గోళము లా భాషిస్తుంది మండే గోళము అది అధిభౌతిక దృష్టికోణం కానీ ఆ మండే గోళానికి అధిష్టానంగా ఒక చైతన్యం ఉంటుంది సర్వము చైతన్యమునందు భాషిస్తుంది ఇప్పుడు దీనికి దృష్టాంతంగా వ్యక్తి తనను తానే తీసుకోవచ్చు వ్యక్తికి ఒక గుండెకాయ లేవరు ఇటువంటి అనేక భౌతికములైన దేహభాగాలు ఉన్నాయి పంచభూతములతో నిర్మాణమైనటువంటి మెటీరియల్ పార్ట్స్ ఉన్నాయి కానీ వీటి అన్నిటి వెనుక చైతన్యం ఉంటుంది చైతన్యాధిష్టానం లేకపోతే లివర్ లెవర్ కాదు గుండె గుండె కాదు చైతన్యాధిష్టానం ఉండాలి చైతన్యము యొక్క శక్తియే ప్రాణము కాబట్టి సర్వత్రా చైతన్యం ఉంటుంది చైతన్యం లేని స్థానం ఉండదు పృథివీ అంటే పృథివీ అధిష్ఠిత చైతన్యముతో కూడి ఉంటుంది ద The య య య యూనివర్స్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ యూనివర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ డమ్ యూనివర్స్ సో సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఆ సూర్యుని యొక్క వ్యవస్థ అంతా కూడా చాలా జ్ఞానపూర్ణంగా ఉంటుంది ఓ చెట్టు ఉందనుకోండి దాని గ్రోతు వ్యవహారం అంతా జ్ఞానపూర్ణంగా ఉంటుంది అది చెట్టుకి ఎంత తెలుగు ఎన్ని తెలుగు తట్లున్నాయో మీరు గమనిస్తే ఆశ్చర్యం వస్తుంది శీతకాలం వస్తుంది అంటే లేకపోతే శిష్యుర వెంటనే ఆకుల అన్నింటినీ చల్లాలి రాలు చేస్తుంది ఎందుకంటే ఇంక వేసంకాలం వచ్చిందంటే ఆకులు అలాగే పెట్టు కూర్చుంది అనుకోండి దాంట్లో ఉండే మాయస్చర్ అంతా పైకిపోతుంది చచ్చిపోతుంది అంచేతను వేసంకాలం వస్తుందంటే ఆకుల్ని రాలు చేస్తుంది సో ఈ విధంగా ఎంత తెలివితేటలు ఉన్నాయి చూడండి ఎంత పక్కాగా పసికొడుతుందో అది సో చెట్టుకి చెట్టు చైతన్యం ఉంటుంది దాంట్లో ఇంటెలిజెంట్ సో ఇంటెలిజెంట్ కానీ ఒక ఆటం ఉందనుకోండి యాటం ఇంటెలిజెంట్ అంటారా కాదంటారా ఆటమ్ ఇంటెలిజెంట్ కాదనుకోండి దెన్ యూ డోంట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ కాల్ యాటామిక్ ఫిజిక్స్ యాటమ్ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ థింగ్ ఇట్ ఈజ్ సో అది దాంట్లో అద్భుతమైన శక్తిని మనకు కనపడకుండా దాచిపెడుతుంది ఒక విశిష్టమైన పరిస్థితుల్లో దాన్ని ప్రకటిస్తుంది ఎన్నెన్నో పనులు చేస్తుంది యాటమ్ కాబట్టి ఇట్స్ ఎన్ ఇంటెలిజెంట్ యూనివర్స్ సో ప్రతి ఆస్పెక్ట్ కూడా ఇంటెలిజెన్స్ తోటి తుణికిసలాడుతూ ఉంటుంది అందుకోసమే మనం ఏమంటాము ప్రతి పదార్థము వెనుక చైతన్యము అధిష్టానంగా ఉన్నది అసలు చైతన్యమునందే ఈ సోకాల్డ్ పదార్థం భాషిస్తోంది చైతన్యం లేకపోతే అసలు ఏదీ లేదు ఏదిక్ విషన్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ విషన్ ఈ విషన్ హిందూ ధర్మంలో తప్ప కనపడదు మీరు పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి మతాలు కానీ మరొకటి కానీ అట్లా ఉండే విశేషం వాటికి ఉంది కానీ ఈ రకం విషన్ ఉండదు వాళ్ళు ఏమంటారు అంటే ఈ సోకాల్డ్ చైతన్యం అది ఎక్కడో హెవెన్లో కూర్చుని ఉందంటారు రెస్ట్ ఈజ్ ఆల్ only, for them, even animals are not worth వర్త్ only human being is somewhat better. Human being is created in the image of the Lord, ది లార్ట్ human అనీ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ అనీ సో ది పాయింట్ ఈస్ సో చైతన్యాధిష్టానము లేదే ఏదీ లేదు సో అధి దైవ అది తప్పనిసరిగా ఉంటుంది సో అధ్యాత్మ అధిభూత అది దైవ మూడు ఇప్పుడు మూడు అంశాలు ఎప్పుడైతే ఉన్నాయో మూడు సమస్యలు లేక మూడు తాపాలు కూడా ఉంటాయి అంతే కదండి ఇప్పుడు శరీరంలో ఎన్ని అంగాలుంటాయి అన్ని వ్యాధులు ఉంటాయన్నట్లుగా సో తలకాయ ఉంటే తలకాయకో వ్యాధి మెడకాయ ఉంటే మెడకాయకో వ్యాధి గుండెకాయ ఉంటే గుండెకాయకో వ్యాధి ఏ ఉంటే ఆ వ్యాధి ఉంటుంది అది దాని లక్షణం అది సో అదే విధంగా మూడు ఉన్నాయి కనుక అధ్యాత్మ అధిభూత అధిదైవాలు మూడు ఉన్నాయి కనుక మూడు తాపాలు ఉంటాయి మూడు సుఖాలు కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది తాపశాంతి గురించి మాట్లాడుతున్నాం కనుక మూడు తాపములు శాంతించుగాక ఏమిటా మూడు తాపములు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అంటే జ్వరం తలపోటు తలపోటు జ్వర శిరో శిరో రోగాదయ అని శిరో రోగం అంటే తలపోటు ఉందనుకోండి క్లాసులో ఏం కూర్చోగలుగుతారు తలపోటు ఉంటే ఏ పని చేయలేరు అంటే బుద్ధికి సంబంధించిన పని ఏం చేయలేరు జ్వరం ఉందనుకోండి క్లాసు దాకా కూడా రాలేరు ఇంట్లోనే మంచం మీద పడుకుని ఉండాల్సి ఉంటుంది శరీరం సత్తు ఉండదు కాబట్టి ఇటువంటివి వచ్చినప్పుడు మీరు చేయగలిగేదే ఉండదు యూఆర్ హెల్ప్లెస్ మన మన హ్యాపీనెస్ అని మన ఈ భౌతిక సుఖం ఎంత వలనరబుల్ అంటే అది చిన్న బ్యాక్టీరియా దాన్ని తునా నాశనం చేసేయగలం ఒకడు అన్ని సౌకర్యాలు చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మంచి ఆనందాన్ని అనుభవించడానికి అంతా సిద్ధం చేసుకుంటాడు ఓ బ్యాక్టీరియా వచ్చింది ఈ వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం చేసేస్తుంది అది ఉండి కూడా ఏమి ఉపయోగం లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఎయిర్ కండిషన్ ఉంటే మాత్రం జ్వరంగా ఉంటే ఏమి ఉపయోగం అండి ఉళ్ళంతా నెప్పులుగా ఉంటుంది జ్వరంగా ఉన్నప్పుడు ఏమి తిండి తిండి తిప్పలు ఏముండవు అనుభవిస్తాడు సుఖాన్ని సో ఎనీవే జ్వరము శిరో మొదలైనటువంటి తాపములు ఆధ్యాత్మిక తాపములు ఆత్మ అంటే దేహం దేహానికి సంబంధించిన తాపములు ఈ తాపములు ఉన్నాయనుకోండి మీరు పాఠమేమి వింటారు శ్రవణము మననము నిరుధ్యాసనము అవేం తేలవు కనుక ఆ తాపములు శాంతించుగాక మంత్రాలు వాటి అర్థాలు తర్వాత చూడవచ్చు ముందు అసలు ఈ తాపాలు శాంతించాలి ఆధ్యాత్మిక తాపశాంతి అవుగాక మొదటి శాంతి అని ఇక రెండవ శాంతి ఆది భౌతిక తాపము క్షమించుగాక ఆది భౌతిక అంటే చూరులు చూరులు అంటే దొంగలు దొంగలు సో వ్యాఘ్రము మొదలైనటువంటి ఉపద్రవములు ఏదో ప్రాచీన కాలం వాళ్ళు కనుక అలా రాశారు ఈ రోజుల్లో అయితే ట్రక్లు బస్సులు మొదలైన ఉపద్రవములు అని రాసుకోవాల్సి ఉంటుంది అంతే కదండి ఇప్పుడు వ్యాఘ్రాలు ఎక్కడున్నాయి అడవి పూర్వం అంటే ఏదో అడవి నుంచి వ్యాఘ్రం వచ్చి మీదపడి తినేసిందని ఇప్పుడు ట్రక్నో దాన్నో పెట్టాల్సి ఉంటుంది దాని స్థానం లేకపోతే కమ్యూనల్ రైట్స్ అనో ఏదో కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఆది భౌతికమైనటువంటి ఉపద్రవములు అంటే బాహ్యము నుండి ఉండేటువంటి సమాజంలోను సృష్టిలోను మనం నివసించే భూగోళంలోనూ ఉండేటువంటి పశుపక్ష్యాదులు కానీ మృగములు కానీ మానవులు కానీ లేక ఇతర పరిస్థితులు కానీ మనకి ప్రతికూలించి మనకి మనస్సుకి విశ్రాంతి లేకుండా చేస్తాయి ఆ పరిస్థితులలో మీరు ఈ శ్రవణ మననాథులను చేయలేరు తర్వాత మూడవది ఆది దైవికము ఆది దైవికము అంటే ది ప్రాబ్లం ఈజ్ విత్ us, బట్ దిస్ ది ది సోర్స్ ఈజ్ యాల్స్వేర్ యక్షరాక్షసాద్యుపద్రవము అంటారు ఇప్పుడు ఇంద్రుడు ఇంద్రుడు పర్జన్య దేవత అంటే వర్షానికి అధిష్టాన దేవత ఇంద్రుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే వర్షం లేకుండా చేస్తాడు అప్పుడు అది ఆది దైవిక తాపము అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వర్షం కురవడం కోసం దేవాలయాల్లో పూజలువి చేస్తూ ఉంటారు లేకపోతే ఓ యజ్ఞం కూడా చేస్తాడు మద్రాసులో అప్పట్లో వర్షం కురవడం యజ్ఞం కూడా చేశారు సో ఈ యజ్ఞం చేస్తే వర్షాలు పడతా అని వాడు ఒకడు ఎప్పుడు అలా ఉంటూ ఉంటాడు అలా అన్నీ ఉంటే కానీ మనకు ఆ షోఫ కూడా ఉండదు అలాగే నెగిటివ్ చెప్పి కూడా ఒకడు ఉంటాడు అపోజిషన్ పార్టీ వాడు వాడు ఉండాల్సిందే సో ఎవరికి తోచింది వాడు చేస్తాడు వర్షాలు పట్టలేదు అనుకోండి ఎవరికి జాతనైనా సేవ వాడు చేస్తాడు దేవాలయంలో ఉన్నవాడు కొంచెం అభిషేకాలు ఎక్కువ చేస్తాడు నా లాంటి వాడు ఉన్నాడంటే ఏదో విరాటపురమం పురాణం ఏదో చెప్తే అక్కడికి వర్షం పడుతుందని ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తారు యజ్ఞం చేసి యజ్ఞం చేస్తారు ఈ రకంగా ఒకప్పుడు మద్రాసులో నీళ్ళ చుక్కలు ఉండి ఇప్పుడు యజ్ఞాలు ఇవి చేశారు మొత్తానికి ఏ ఫలమో ఏమో కానీ వర్షాలు పడ్డాయి వాళ్ళు మళ్ళీ ఏమో కొంత సుఖంగా ఉన్నారు సో ఈ విధంగా దేవతల అనుగ్రహము కొరవైన కొరవై మనకి సమస్యలు వచ్చాయనుకోండి ఆ సమస్యల పరిష్కారమునకు మనము అపేక్షిస్తాం దేవతలను అనుగ్రహం చేత అపేక్షిస్తాయి సో అటువంటి ఆది దైవికమైనటువంటి కష్టాలు మనకి క్షమించుగాక ఓం శాంతి శాంతి శాంతి అని ముఖ్యంగా ఈ శాంతి మంత్రం పాఠం పా పాఠం అంటే ఉచ్చరించటం శాంతి పాఠం అయ్యేపటికి మనస్సు పాఠాన్ని రాబోయే మంత్రములు రాబోయే విజ్ఞానాన్ని అందుకుందుకు వీలుగా సంసిద్ధమవుతుంది అది దాని అభిప్రాయం ఎందుకంటే మనస్సులో ఏదైనా కొంత లేజినెస్ ఉందనుకోండి మౌఢఢ్యము తమో గుణ లక్షణం అది ఉంటుంది మనస్సులో ఎందుకంటే మనస్సు మూడు గుణములను నింపుకుని ఉంటుంది తనలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ప్రకోపిస్తుంది సో వాత పెత్త శ్లేష్మాలు మూడు ధాతువులు శరీరంలో ఉండి ఒక్కొక్కటి ప్రకోపిస్తుందని మనకి ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు అలాగే వేదాంతం అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఇది సైకాలజీ కదా కాబట్టి మనస్సులో మూడు గుణాలు ఉంటాయి సో ఒకప్పుడు తమో గుణం బుద్ధి చాలా లేజీగా తయారైపోతుంది ఇంకా ఏది మంచి విషయాన్ని దేనిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయదు అటువంటి దోషము మనకి ఉండరాదు పాఠం జరుగుతున్న టైంలో తర్వాత మనస్సుకి విక్షేపం కూడా ఉండకూడదు విక్షేపము అంటే డిస్ట్రాక్షన్ ఈ పాఠంలో మనస్సుని మనం నిమగ్నం చేయటం అన్నది సంభవం కాకుండా పోతుంది కాబట్టి అలా కాకూడదు సో మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉండాలి సాత్వికమైన మనస్సు మికు మంచి సేవను చేయగలుగుతుంది రాజసమైన మనస్సు మిమ్మలను సంసారంలో గిరగిరా తిప్పి పీడిస్తూనే ఉంటుంది తామసమైన మనస్సు మిమ్మల్ని ఒక ముద్దులు కింద తయారు చేసి ఒక పెడుతుంది సాత్వికమైన మనస్సు మానవులకు సేవ చేస్తుంది ఏ విధంగా సేవ చేస్తుంది జీవితంలోకి మంచి వాల్యూస్ని తీసుకొస్తుంది మంచి అలవాట్లని మంచి ఆలోచన పద్ధతులని తీసుకొస్తుంది తర్వాత ఇగో శ్రవణ మననాది సాధనా మార్గంలోకి తీసుకుపోతుంది ఆ తర్వాత ఆత్మజ్ఞాన నిష్టలోకి కూడా మీరు వెళ్ళిపోవటానికి కావలసినటువంటి పూర్వరంగాన్ని ఆ సాత్వికమైన మనస్సు తయారు చేస్తుంది కాబట్టి వైసే ది సాత్విక్ మైండ్ ఈజ్ ది బెస్ట్ సర్వెంట్ ఆఫ్ ఆత్మన్ ఆత్మ యొక్క స్వరూపాన్ని తనలో ప్రతిఫలించటంలో సాత్వికమైన మనస్సు చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తుంది అంచేతనే మన మనస్సులో ఆ సాత్వికత నిండి ఉండాలి అందుకోసం కూడా ఈ ప్రార్థనని ఈ విధంగా చేస్తాం ఓం శాంతి శాంతి శాంతి తర్వాత అందాము శిక్షా వర్ణస్వర మాత్ర బలం సామసంతాన సాధారణంగా ఈ ఉపనిషత్తులు పాఠం చెప్పేప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అభయ్ ఇదంతా ఉపాసనలు అండి ఈ ఉపాసనలు మీకు ఏమి ఉపయోగపడవు ముందుకు వెళ్ళిపోదాము అని పక్కన పెట్టేస్తూ ఉంటారు అది కూడా ఒక రకమైన పద్ధతి అలా చేయొచ్చు నేను అలా పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు ఎప్పుడు ఎందుకంటే శంకరులు నా నాదోరు ఒక ఆలోచన ఒకటి ఉన్నది ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ శంకర భగవత్పాదులు ఆత్మజ్ఞానమున కొరకు వారు పరమతాత్పర్యంగా పని కట్టుకుని వ్యాఖ్యానాలవి రాసిన వారు కదా ఆయన యొక్క పరమతాత్పర్యము ది ఫైనల్ గోల్ ఈజ్ ఆత్మజ్ఞానము అటువంటి ఆత్మజ్ఞానమే పరమతాత్పర్యము కాగల ఆచార్యులు ఈ భాగాన్ని వ్యాఖ్యానం చేయటానికి పూనుకున్నారు అంటే అది మనకు ఉపయోగపడకపోతే వారు పూనుకుంటారు ఉదాహరణకి ఈ మూడు ఉపనిషత్తు ప్రశ్నలు అయిన తర్వాత ఇది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి కదా ఇంకో ప్రశ్న ఉంది ప్రశ్న దానికి వారు వ్యాఖ్యానం రాయలేదు అంభస్య పాలే భువనస్య మధ్య అది కూడా ఉపనిషత్తే దాన్ని మహానారాయణ ఉపనిషత్తు దానికి వారు వ్యాఖ్యానం రాయలేదు ఎందుకు రాయలేదంటే దాంట్లో ఉపాసనాభాగము కర్మకాండకు సంబంధించిన తర్వాత వేదాంతానికి సంబంధించిన అంశాలు బృహదారణ్యకాది ఇతర ఉపనిషత్తుల్లో కవర్ అయ్యాయి చాలా మటుకి ఏదో కొన్ని ఉన్నాయి మంచివి పురుష విద్యా ఇత్యాదులు అవి బృహదారంకంలోనూ ఛాందోగ్యంలోనూ కవర్ అయ్యాయి ఉరికే పిష్టపేషణం ఎందుకు ఇంకే రిపిటేషను అని ఆయన దానికి ఉప అసలు మొత్తం ఉపనిషత్తుకి హీ డిడ్ నాట్ బాదర్ టు రైట్ ఏ కామెంటరీ సో లైక్ దట్ హీ హ్యాస్ మేడ్ ఎ ఛాయిస్ ఆయనే ఫిల్టర్ చేసి ఏవో కొన్ని ప్రస్థానత్రయ భాష్యాలను మనకు అందజేసినప్పుడు మనం మళ్ళీ దాంట్లో మనం ఫిల్టర్ చేస్తే చేయొచ్చు బట్ దృఢమైనటువంటి ఆ జ్ఞానం కావాలి అన్నట్లయితే ఫిల్టర్ చేయకుండా ఉంటే మంచిది కాబట్టి నేనైతే ఆ ఉపాసనల్ని చెప్పడం చెప్పడం అనే పద్ధతి ఒకటి ఉంది చాలామంది చెప్తారు నేను కూడా చెప్తూ ఉంటాను కొంతమంది చెప్పరు ఇది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇది ఉపాసనండి చెప్పేస్తాను ఇది మనకు ఉపయోగపడే కాదు అని కొంతమంది అలా అని చెప్తారు నేను దానికి కూడా నేను ఇష్టపడినా నేను అంటాను దేర్ ఇస్ సమ్థింగ్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఆల్సో ఇట్స్ ఎ విషన్ ఉపాసన అంటే విషన్ అని అర్థం కొంతమంది ఉపాసన అంటే ఏమనుకుంటారంటే ఉదయం సాయంకాలం దేవాలయంలో కానీ పూజాగృహంలో కానీ కూర్చుని కొంతసేపు ఏదో జపమో ధ్యానమో చేసుకోవటం దాన్ని ఉపాసన అని అనుకుంటారు ఉచిస్ ట్రూ దాంట్లో సందేహం లేదు అది ఉపాసన కానీ ఉపాసన అనే పదానికి శంకరులు మొదలైనవారు ఇంకా విస్తృతమైనటువంటి భావ అర్థాన్ని వారు ఇచ్చారు దానికి అర్థం ఉంది కూడా వాస్తవంలో ఉపా అంటే దగ్గరగా ఆశ అంటే కూర్చోడం దగ్గరగా కూర్చోవడం ఓ పావుగంట సేపు కూర్చుని మేము ఉపాసన చేసాము అని లేకపోతే యూ హోల్ డే కెన్ స్టే విత్ ఇట్ అది నిజమైనటువంటి ఉపాసన అవుతుంది దగ్గరగా కూర్చోడం అంటే ఒక నిమిషం కూర్చున్నది దగ్గరగా కూర్చున్నట్టే గంట కూర్చున్న దగ్గరగా కూర్చున్నట్టే తండ్రి కొడుకుతో అంటాడు నాన్న రారా నా దగ్గరగా కూర్చోరా అంటాడు కొడుకు ఆ నిమిషం కూర్చుని పారిపోతాడు క్రికెట్ ఆడుకోవడానికి ఇట్స్ ఓకే సో దట్ ఈస్ అది కూడా ఉపాసనే అలా కాకుండా మీరు ఒక పనిని తదేకంగా నిరంతరంగా చేశారనుకోండి ఒక రోజంతా చేశారనుకోండి కొని మిగతాపలన్నీ చేసుకుంటూ ఈ దృష్టిని మీరు ఒక రోజంతా కలిగి ఉన్నారనుకోండి అది యథార్థమైనటువంటి ఉపాసన కాబట్టి మొత్తం రోజంతా అదే భావన కలిగి ఉండే సందర్భం అయితే అలాగనే అలాగే ఉండాల్సి ఉంటుంది బట్ అట్లీస్ట్ ఇక్కడ చెప్పబోయే ఉపాసన కొన్ని సందర్భాలలో తప్పక మనం గమనించదగ్గ ఉపాసన అట్లీస్ట్ తెలుసుకుని ఉండాలి ద వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దీనికి శంకరులు ఒక చిన్న అవతారికి ఇస్తారు ఈ అవతారిక అంటారు అవతారిక అంటే ఇంట్రడ్యూసింగ్ ద మంత్ర దాన్ని అవతారిక అంటారు అవతరింపజేయుట ఆ మంత్రావ్యాఖ్యానం చేసే ముందు ఆ మంత్రం యొక్క పూర్వాపరాలని మనకు కొంచెం బోధిస్తే దానిని మనం తేలిగ్గా తెలుసుకోగలుగుతాం అందుకోసం అవతారిక అనే పదాంతో చెప్తారు ंदमु अर्थज्ञान प्रधानवाद उपनिषद ग्रंथपाठे यमो भूत शिकेक्षाध्याय आरभ्य साधारण लोकल्लान लो, కాంప్రమైజెస్ షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాడు ఎప్పుడో ఇది మానవ స్వభావం కానీ నేనేమంటానంటే మహాత్ములు అందరూ అంటారు ఈ సాధనలో యోగంలో యోగం అంటే సాధన ఈ సాధనలో కాంప్రమైజ్ పెట్టుకోకూడదు భోజనంలో కాంప్రమైజ్ పెట్టుకోవచ్చు నిద్రలో కాంప్రమైజ్ పెట్టుకోవచ్చు లోక వ్యవహారాల్లో కాంప్రమైజ్ పెట్టుకోవచ్చు పర్వాలేదు వాటిలో అంత చెడిపోయేదేం లేదు కానీ సాధనలో కాంప్రమైజ్ లేకుండా ఉంటే మంచిది సో ఇది ఒకటి మనం గమనించదగ్గ విషయం తర్వాత దీన్ని ఈ కాంప్రమైజ్లు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం కాంప్రమైజ్తో ముందుకు వస్తాడు ఉదాహరణకి ఓ మహాత్ములు అంటూ ఉండి సర్వం కల్విదం బ్రహ్మ కదా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటి అని అన్ని రూల్స్ని వైలేట్ చేసేసి యథేచ్ఛగా భోగానుభవాన్ని కొన్ని భోగాలను అనుభవిస్తూ ఉండడం ఏమిటండి ఈ భోగానుభవం ఏంటంటే అంతా బ్రహ్మేనండి అంటూ చూడండి ఎంత పొరపాటు అది అంతా బ్రహ్మేనుండని మాటవర్సక అంటూ భోగాలు వెనక పరిగెడితే ఈ రెండింటికి పొంతన ఉండదు ఊరికే మాటవరుసక అలా అండమే అయింది కానీ రెండింటికి దేర్ ఇస్ నో కర్రలేషన్ ఆ ఒక చోట ఉండవు సో అది ఆత్మవంచన అవుతుంది పరవంచనా లేకపోతే ఆత్మవంచనా లేకపోతే రెండు కూడా అవుతుంది అలా ఉండకూడదు అంతా బ్రహ్మే పేరుతోటి సాధనకి కాంప్రమైజ్ పెట్టకూడదు అలాగే ఏమన్నా అంత ఆత్మస్వరూపమేనండి దేహము ఆత్మ మనస్సు ఇంద్రియాలు ఆత్మే మనస్సు ఆత్మే సర్వము ఆత్మయే ఆత్మ ఆనందరూపమైనది ఇంకే ఇంద్రియ జయము ఈ ఉపాసనలు ఈ సాధనలు ఇవన్నీ ఎందుకు అని కొంతమంది అంటారు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ తప్పే ఇవి జ్ఞానుల జ్ఞానులు పెట్టరు అటువంటి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు అటువంటి ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ ఇవ్వరు అంచేతనే మహాత్ములు ఏమంటారు అంటే బాగుంది సాధన చేసుకుంటున్నాం సంతోషమని ఆశీర్వదిస్తారు కానీ ఎంకరేజ్ చేస్తారు కానీ ఆ ఎందుకో ఈ సాధనలన్నీ అంతా ఆత్మే అలాంటి మాటలు ఎప్పుడూ అంటారు ఇవి యోగంలో యోగం అంటే సాధన సాధనలో కాంప్రమైజ్ చేసి వాళ్ళు పెట్టేటువంటి ఐడియాస్ ఇక్కడ శంకరుడు అటువంటి ఐడియా నవదాన్ని చూపిస్తున్నారు ఆ ఐడియా ఉండొద్దు అని చెప్పడం కోసం ఈ శిక్షాధ్యాయం వస్తుంది అంటున్నారు ఇది ఉపనిషత్తు మనం చదవబోతున్నాం ఉపనిషత్తు అంటే ఏమిటండి అర్థప్రధానమే కదా అర్థానికే ప్రాముఖ్యం అది ఆ ఉచ్చారణకి ఆ స్వరానికి ఏమిటి పెద్ద ఇంపార్టెన్సు మనం తెలుసు ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో చూడండి మనం బ్రహ్మను తెలుసుకోవాలి సత్యం జ్ఞానం అనంతం అని ఉంది బ్రహ్మ యొక్క నిరూపణము దాన్ని మనం తెలుసుకోవాలి కానీ అనమనంతం బ్రహ్మ అని అలాగే స్వరితాలు ఆ అనుదాత్తాలు ఆ ఉదాత్తాలు ఆ విధమైన ఉచ్చరించాలి దానికి ముందు శాంతి పాఠం చెప్పాలి దానిని పుల్ల స్వరాలు లేకుండా నిర్దిష్టంగా చెప్పాలి ఇవన్నీ ఎందుకంటే మనకు కావాల్సిందేమిటి సమాచారం ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదో మీరు చెప్పేయండి మేము బుచ్చేసుకునే వదులు లేకపోతే మా టైము మీ టైము ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇటువంటి దృష్టికోణం కొంతమంది ప్రవేశపెడతారు అలా ఉండకూడదు మీరు మనం ఉపనిషత్తు చదవబోతున్నాం కొంతమంది అంటారు కూడాను ఈ వైదికులు ఉన్నారే వీళ్ళు వేద జడులు ఊరికే వేదాన్ని మూలం చేమూలం దాకా బండబట్టి వేయడమే తప్పించి వాళ్ళకి ఏమీ అర్థంతో ప్రయోజనం ఏం లేదు అని కొంతమంది అంటారు దాంట్లో కొంత యథార్థం లేకపోలేదు ఇట్ ఈస్ పార్షల్లీ ట్రూ బట్ మన పర్పస్ ఏమంటే వాళ్ళు వేద జుడులు అయ్యాం కదా అని అయ్యారు కదా అని వాళ్ళ అర్థం విషయంలో జడులై ఉన్నారు కాబట్టి ఉన్నారు కదా అని మనము పాఠం విషయంలో జడులం కారాదు కాబట్టి మంత్ర ఉచ్చారణము అనే దాంట్లో ఆ పద్ధతి ఏదైతే ఉన్నదో దానిని మనం వైలైట్ చేయడానికి వీలు టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సో మనకు కావలసింది అర్థమే తాత్పర్యము వాక్యము యొక్క మీనింగ్ దాన్ని తెలుసుకుని దానిని అనుసంధానం చేయుట దట్ ఈజ్ అవర్ ప్రైమరీ పర్పస్ బట్ వాక్యము యొక్క మీనింగ్ మీకు కావాలంటే వాక్యం ఉండాలిగా వాక్యాన్ని విడిచిపెట్టి మీనింగ్ ఉండదు సరే వాక్యం కూడా ఎదుర్కొన్నానే ఉంది కానీ ఆ వాక్యము అది ఉపనిషత్ వాక్యం ఆ ఉపనిషత్తు ఒక అధ్యయన పరంపర చేతన మనకి లభించిన వాక్యం ఎవరోలో కూర్చుని రాసిన వాక్యం కాదుగా అధ్యయన పరంపరా ప్రాప్తమైన వాక్యం ఆ వాక్యాన్ని ఆ విధంగా ఉచ్చరించటము ఒక సంప్రదాయం కాబట్టి దాన్ని ఏ విధంగా ఉచ్చరించడం న్యాయమో అలాగే ఉచ్చరించి అట్లీస్ట్ ఆ ప్రయత్నం చేసి దాంట్లో కాంప్రమైజ్ ఉండకూడదు సాధన మార్గం అలా ఉండదు కాంప్రమైజ్ చేయకూడదు చక్కగా ఉచ్చరించటం తర్వాత అర్థాన్ని తెలుసుకోవటం ఆ శ్రద్ధకి కూడా బాగా సహకరిస్తాయి మనస్సు అనే దేవుడికి అర్పించాలండి ఇవన్నీ ఎందుకండి అని అనకూడదు నీకు మనస్సు అనే పుష్పల్ని అర్పించగలిగితే ఈ మాట అనడు ఎవడు అర్పించగలిగితే అర్పించుకుని ఆ పరమేశ్వరుని ఎందు ప్రేమతోటి అలా కూర్చొని ఉంటాడు నువ్వు ఆ పని చేయలేవు నువ్వు మనస్సును అర్పించడం నీకు చేత కాదు అందుకోసం బాహ్యములైన పుష్పాలను అర్పించడంతో మొదలు పెడితే క్రమంగా స్థాయికే తగ్గచ్చు కాబట్టి సాధనలో కాంప్రమైజ్ వద్దు అని చెప్తున్నారు ఆయన అర్థజ్ఞాన ఉపనిషత్తు అర్ వర్డ్స్ రివర్స్ అవుతూ ఉంటాయి ఉపనిషద అర్థజ్ఞాన అంటే ఉపనిషత్తు అర్థజ్ఞానమే ప్రధానముగా కలది అగుట వలన గ్రంథపాఠే యత్నోపరమ ఈ గ్రంథం ఉంది ఉపనిషద్ గ్రంథం అంటే ఇప్పుడు నేను మీ చే మీ చేతి చెప్పించానే దాన్ని గ్రంథము ఈ గ్రంథాన్ని పాఠించి పఠ మీరు ప్రయత్నం మానేసే ప్రమాదం ఉంది అలాగంటే పొరపాటు చేయకూడదు యత్న ఉపరమ యత్నం అంటే సాధన ఉపరమ అంటే విత్డ్రా చేయటం ఎందుకంటే మనం ఈ దీనికి ఒళ్ళు హోనం చేసుకోవటం ఉరికే తలపైకి ఇట్లా ఇలా అంటూ ఉన్నాం అలా ఎందుకు తెలుసు కదా ఇక స్వరం చెప్పేప్పుడు అలా అంటూ ఉంటారు మహా ఇత్యా వాడికి స్వరం వాళ్ళకడే జాతి కాబట్టి అలాగే అంటూ ఉంటారు ఎందుకంటే మెడేటి ఇట్లాగే ఏదంతా ఏమిటి దాని అర్థం ఏదో చెప్పాయని మేము తెలిసేసుకుంటాం అని అలాగ నువ్వు పాఠం విషయంలో పాఠం అంటే ఉచ్చరించటం ఉచ్చరించడం విషయంలో నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టవద్దు అని బోధించటం కోసం మా భూత్ ఎత్నోపరమ మా భూత్ కాంప్రమైజ్ సాధనలో కాంప్రమైజ్ ఎత్న అంటే సాధన ఉపరమ అంటే కాంప్రమైజ్ నువ్వు చేసి పిసరంత సాధన దాంట్లో మళ్ళీ మళ్ళీ దాంట్లో కొంత కాంప్రమైజు వాడికి ముప్పై మార్కులు వస్తే పాస్ అన్నారు వందకి ముప్పై ఐదు వాడికి ఏం తెలిసినట్టు వాడికి బోల్డ్ అంత ఛాయిస్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ వస్తే పాస్ అన్నారు ముప్పై వస్తే పాస్ అంటే వీడికి ముప్పై రాలేదు ముప్పై రెండు వీళ్ళు ఏం చేశారు ఆ చీఫ్ మినిస్టర్ గారు సెక్రటేరియట్కి వెళ్తూ విద్యార్థులందరూ దారికి అడ్డం కాసి ధర్నా చేశారు ఆయన నన్ను వెళ్ళినవరేమిటంటే మాకు ఐదు మార్కులు వాటిని ఏదో ఉంటారు మార్కులు గ్రేస్ మార్కులు గ్రేస్ అంటే ఈశ్వరానుగ్రహము అని వచ్చారు మాకు ఐదు ఆ గ్రేస్ మార్కులు మీరు ఇస్తే కానీ మేము వదిలిపెట్టడం అంటే ఆయన పోలీసుల్ని పిలిపించి వీళ్ళందరినీ జైల్లో పెట్టడానికి అనడానికి బదులుగా ఆయన ఇచ్చాడు ఐదు వాళ్ళ గోల పడలేక ఇచ్చాడు ఇస్తే వీళ్ళందరూ కోసైపోయారు సో అలా ఉండకూడదు అలాగంటే కాంప్రమైజ్లు ఉండకూడదు సో అప్పుడు అలా అయితే చదువే వస్తుంది కాబట్టి గ్రంథ పాఠే యత్నోపరమహ మా భూత్ మీరు చక్కగా నేను మీ చెత్తను ఈ పాఠం కూడా పాఠం అంటే ఉచ్చారణ ఇది కూడా సైమిల్టైనయస్గా మొదలుపెట్టాము తైత్రియానిక మనకు ఆ భాగ్యం ఉంది మిగతా ఉపనిషత్తులకు ఉన్నా దీనికైతే ఉంది ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మనందరం యజుర్వేదానికి సంబంధించిన వాళ్ళం కనుక కనుక గ్రంథ పాఠం విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పడం కోసం మా భూత్ అలా అవ్వకూడదు ఇది అనే కారణంగా శిక్షాధ్యాయ శిక్షను బోధించే అధ్యాయము శిక్ష అంటే శిక్ష ఆ దీర్ఘం ఛాందసం అది ఛాందసం అంటే వేద ప్రయోగంలో ఉన్న దీర్ఘం లౌకికంగా అయితే శిక్ష అని అదంతా వస్తుంది ఈ శిక్షని బోధించేటువంటి అధ్యాయం అధ్యాయం అంటే అనువాకం అండే ఆ చిన్న పారాగ్రాఫ్కే అధ్యాయం అని పేరు అది ఆరభ్యతే ప్రారంభింపబడుచున్నది కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే ఉచ్చారణ విషయంలో కూడా మనం శ్రద్ధగా యత్నాన్ని చేసుకోవాలి ఇది ఎలాగంటే కొత్త పుస్తకం కొనుక్కున్నారనుకోండి దానికి అట్ట వేసుకోవాలి ఆ పుస్తకాలు పెట్టుకున్న విద్యార్థులు కొంతమంది అలా ఉంటారు ఆ పుస్తకాలు పెట్టుకున్నందుకు చక్కటి బ్యాగ్ కొనుక్కుంటారు ఆ బ్యాగ్ పెట్టుకుంటాను ఆ బ్యాగ్లో ఇంకేం బెటరు పుస్తకాలే పెట్టుకుంటారు ఎందుకంటే దాన్ని ఆ రకంగా భద్రంగా అర్చపెట్టుకోవాలి దాంట్లో అన్ని రకాలు పెట్టుకోవడం ప్రారంభించారనుకోండి ఆ బ్యాగ్గా పుస్తకాలు పాడవుతాయి అలా చేయకూడదు సో ఈ చదువుకోవడం ముఖ్యం మార్కులు ముఖ్యం ఇవన్నీ అనవసరం అని అనుకోండి వాడికి మార్కులు రావు పుస్తకాలు బాగుండవు అలా ఉండకూడదు కాబట్టి పాఠము కూడా ఇంపార్టెంట్ సో శీక్షాం వ్యాఖ్యాస్యామ అనే వాక్యాన్ని ఇంకా అధ్యాయాన్ని అధ్యాయం అంటే నాలుగే పదాలు శిక్ష అధ్యాయ కదా దాని పేరే అధ్యాయం సో అదే ఆరంభింపబడుతున్నది అందాము శిక్ష శిక్ష్యతే అనయా ఇది కారణ లక్షణం అది సో శిక్ష శిక్ష అనే పదం శిక్షయే శిక్ష అవుతుంది తర్వాత చెప్తారన్నమాట శిక్ష అనే పదానికి విగ్రహ వాక్యం లాగా అనయా శిక్ష ఇది శిక్ష దీని చేతను నేర్పబడుతుంది శిక్ష్యతే అంటే నేర్పబడుట శిక్షించటం అనేది ఈ శిక్ష అనే మాట తెలుగులో దీనికి రాంగ్ మీనింగ్ వచ్చేసింది తెలుగులోకి వచ్చేటికి మీనింగ్ మారిపోతూ ఉంటుంది దండము నేరము శిక్ష అర్థంలో వచ్చేసింది అర్థం ఉంది దానికి ఫార్చునేట్లీ ఉంది ఒకప్పుడు లేని అర్థం కూడా పట్టుకొస్తారు వేరే సంగతి కానీ సంస్కృతంలో శిక్ష అంటే ట్రైనింగ్ అని అర్థం అంచేతనే మనకి కొన్ని చోట్ల శిక్షణా సంస్థ ఉంటుంది శిక్షణా సంస్థ అంటే వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి కొరడాలతో కూడుతూ ఉంటారని కాదు కదా ట్రైనింగ్ ఇస్తారని సో శిక్ష అంటే ట్రైనింగ్ నేర్పుటో అనయా శిక్ష్యతే అనయా ఈ ప్రక్రియ చేత ఈ మెథడ్తోటి శిక్ష్యతే నేర్పబడుతున్నది ఏమిటి నేర్పడం అంటే అదే అంటున్నారు ఆయన వర్ణాద్యుచ్చారణ లక్షణం వర్ణములు మొదలుగు వాటిని ఉచ్చరించేటువంటి పద్ధతి లక్షణం అంటే పద్ధతి వర్ణములను ఉచ్చరించడం ఓ పద్ధతి వర్ణాలు ఉచ్చరించడం సరిగ్గా ఉచ్చరించాలి అందరూ తప్పుగా ఉచ్చరిస్తారు ఏది సక్రమంగా ఉచ్చరించాలి దాంతో ఉచ్చరించడం తప్పు ఉచ్చరిస్తే ఆ తర్వాత తప్పుడు ఉచ్చారణే అలవాటులో పడిపోతుంది అది అదే పుస్తకాల్లో ప్రవేశపెట్టేస్తారు ఉదాహరణకి ఎక్కడైనా చూడండి మీరు గ్రంథము అని రాస్తారు అసలు అది గ్రంథము థాత్ థ ఉచ్చరించాలంటే కొంచెం లిటిల్ మోర్ ఎఫర్ట్ చేయాలి ఇక్కడి నుంచి బాగా బలంగా ఉచ్చరించాల్సి ఉంటుంది ధా అంటే ఇక్కడి నుంచే వచ్చేస్తుంది అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి బట్ స్టిల్ దాంట్లో కొంచెం మళ్ళీ డిఫరెన్స్ ధా అంటే తక్కువ ఎఫర్ట్ తోటి అంటారు థ అంటే మటుకు మేజర్ ఎఫర్ట్ అవసరం కాబట్టి వీళ్ళు ఆ ఎఫర్ట్ పెట్టే ఉత్సాహం అంత సూపర్ఫిషియల్ కదా అంతా పై పై వ్యవహారం సో లోతుల్లోకి ప్రవేశించే స్వభావమే సమాజంలో కరువైపోయింది సో యువకులు అలాగే ఉన్నారు అందరూ అలాగే ఉన్నారు సో లోతు లోతులోకి వెళ్ళి ఉత్సాహం ఎవడికి అంత ఓపిక ఎవడికి అందరూ హడావిడే సో గ్రంథము అన్నం మానేసి గ్రంథము అన్నాం ఇంకా ఇప్పుడు ఈ గ్రంథమే అయిపోయింది ఆఖరికి బుక్ లైబ్రరీకి గ్రంథాలయము అని రాస్తారు లైబ్రరీ అంటే మనకి విజ్ఞానాన్ని ఇవ్వాల్సింది అక్కడే తప్పు యం అక్కడే తప్పు సో అలా ఉండకూడదు ఉచ్చారణలో దోషం వస్తే రాతలో దోషం వస్తుంది నెక్స్ట్ జనరేషన్కి మనం అందజేయటంలో దోషం వస్తుంది అన్ని దోషాలు వస్తాయి అలాగే ఉండకుండా కరెక్ట్గా ఉచ్చరించాలి ప్రమాబాహి అంటే రమాబాహి అనకూడదు రమాబాహి భా అంటే బాయే థా అంటే థాయే దానివళ్ళీ సగం థాయా వీడు థా అన్నాడా మళ్ళీ నాకు సందేహం వచ్చేట్లా ఉండకూడదు అది కుండ బదులు కొట్టినట్టు థ అని సో ధ అయినప్పుడు ధ ధ అయినప్పుడు ధ మొన్న నేను ఏదో పాటం ఏంటంటే సఖియా సఖియా అంటుంది ట్రై సఖియా అని వచ్చి కొంచెం మళ్ళీ పరిశీలిస్తే అది సఖియా కాదు సఖియా సఖి సఖికి పాటలు సఖిని సఖీ చేసి కూర్చోబెడితే ఇంకా అది ఏం పాటది అది భరతనాట్యం పాట భరతనాట్యం మరి శుద్ధంగా ఉండద్దా నెప్పు వేసేపుడు కరెక్ట్గా ఉన్నట్టుగానే ఉచ్చరించేది కూడా శుద్ధంగా ఉండొద్దు కాబట్టి వర్ణముల ఉచ్చారణం కరెక్ట్గా నేర్చుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ స్వరం కరెక్ట్గా ఉండాలి ఏదో కొద్ది గొప్ప వీలైనంతలో స్వరం కరెక్ట్గా ఉండాలి ఎంత వీలైడితే అంత మరీ అడ్డదిడ్డం స్వరాలు పొల్ల స్వరాలు వినడానికి కర్ణ కఠోరంగా ఉండేటువంటి స్వరాలు ఉండకూడదు ఇప్పుడు వేణ దగ్గరికి వెళ్ళి మనం వీణ తంత్రిని ఇలా మనం అలాడించకూడదు ఎందుకని మనకి తెలియదు దాని సంగతి దాని మీద మనం సరిగమ పదనసను మనం బతికించగలం ఏవేవో క కఠోరములైన పరుషములైన స్వరాలు మన మనకు వస్తాయి కాబట్టి ఓ వేణా అక్కడ ఉందనుకోండి సరస్వతి అని నమస్కారం చేసి పక్కకు తప్పుకోవడమే కానీ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఇటు అటు ఆగించకూడదు ఎందుకని స్వరం తెలియదు కనుక లేదా చక్కగా తెలుసుకుని దాన్ని మనం సౌండ్ చేయాల్సి సో ఆ రకంగానే వేదమంత్రం దగ్గర కూడా స్పష్టమైనటువంటి ఉచ్చారణ చేసి ప్రయత్నం చేస్తే పర్వాలేదు ప్రయత్నం కరెక్ట్గా ఉంటుంది చెప్పేవాడు కరెక్ట్గా చెప్తే విని వాళ్ళు కనీసం నైంటీ పర్సెంట్ అయినా కరెక్ట్గా చెప్తారు శాంక్టిటీ మెయింటైన్ అవుతుంది సో ఆల్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ దీనికోసం ఒక ఒక శాస్త్రమే ఉన్నది దాని పేరు శిక్ష అని వేదములో ఆరు అంగాలు ఉన్నాయి వేరు ఉంటారు వేదాంగములు షడంగములు అని సో ఆరు అంగాలు ఉన్నాయి ఈ ఆడింట్లో ఒకటి శిక్ష శిక్ష అంటే వేదమును ఉచ్చరించేటువంటి పద్ధతి అది శిక్ష శిక్ష్యతే అనయేతి వర్ణాద్యుచ్చారణ లక్షణం వ్యాకరణంలో వస్తుంది ఎక్కడెక్కడ ఏ వర్ణాలను ఉచ్చరించడం వాళ్ళలో భాగంగా ఈ శిక్ష అని చెప్తారు మనం సిద్ధాంతం అదే లఘు చదువుకుంటున్నాం దాంట్లో వస్తుంది ఆకోహ విసర్జనీయాం కంఠుయిషానా అని ఏ ఏ వర్ణాలకి ఏ ఏ స్థానాలు ఉపయోగిస్తూ ఉచ్చరిస్తారు అంతా స్పష్టంగా మనకు వస్తుంది సో ఇది శిక్ష ఇకపోతే ఆ శిక్ష అనే ఇంకో అర్థం కూడా చెప్తున్నారు అందాము శిక్ష్యంత ఇతి శిక్షా వర్ణాదయ అది శిక్ష అంటే వర్ణములను ఉచ్చరించే పద్ధతి అర్థం చెప్పాము ఇప్పుడు ఇంకో అర్థం చెప్పచ్చు అదేమిటి వర్ణములే శిక్ష్యంతే ఇది శిక్ష శిక్షాహ శిక్షింపబడుతున్నాయి అంటే నేర్వబడుతున్నాయి మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకి వర్ణాలు నేర్పడం మీరు చూడలేదు ఏం నేర్చుకుంటున్నారో లేదా అలా నేర్వబడుతున్నాయి నేర్వబడివి గనుక వాటికి శిక్షాహ శిక్ష్యంతే ఇది శిక్షాహ ఇది వా శిక్ష అంటే ఇంకో సెకండ్ సెకండ్ అథవా అనమాట వా అంటే అథవా సెకండ్ కైండ్ ఆఫ్ ఎటిమాలజీ ఈ విధంగా నేర్వబడుతున్నాయి కనుక శిక్షా అంటే వర్ణము మొదలైనవి కానీ అక్కడ ఉన్నది శిక్ష కాదుగా శిక్షక అది అంటున్నారు ఆయన అందాము శిక్ష శిక్షయే శిక్ష వేదంలో కొంచెం అలాగంటే వర్ణ విభేదాలు వస్తూ ఉంటాయి లౌకిక సంస్కృతానికి వైదిక సంస్కృతానికి కొంచెం భేదం ఉంటుంది సో వైదిక సంస్కృతం యొక్క స్టైల్ అదో ఆ రకంగానే మనం స్వీకరించాల్సి ఉంటుంది సో శిక్ష శిక్ష శిక్ష మరి ఈ దీర్ఘ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి అదే అంటున్నారు ఆయన దైర్ఘం ఛాందసం అలా చూసి మీరేం కంగారు పడకండి ఛాందసం అంటే ఛాందసం ఎక్కువ అంటారు అలాంటి ఛాందసం కాదు అది ఛంద అంటే వేదము ఛాందసం అంటే వైదికము అంటే వేదమునకు సంబంధించినది అంటే మీరు లోకంలో శిక్ష అనే ప్రయోగం చేస్తూ ఉంటారు కరెక్ట్ అది కానీ వేదంలో మటుకు దానికి దీర్ఘం వేసి ఉచ్చరిస్తారు శిక్ష అని అంటారు సో వైదిక ప్రయోగము అని ఛాందస ప్రయోగము లేక వైదిక ప్రయోగము సో దైర్ఘ్యం ఛాందసం తర్వాత తాం శిక్షాం వ్యాఖ్యా విస్పష్టం ఆ సమంతత్ కథయిష్యా ఇప్పుడు వేదమంత్రాలని వ్యాఖ్యానం చేసేప్పుడు ఈ ఆరు అంగాల సహాయం తీసుకుని వ్యాఖ్యానం చేయాలని ఒక వ్యవస్థ ఉంది ఒకటి శిక్ష అది ఉచ్చారణకు ఉపయోగించే విషయం వ్యాకరణం కూడా ఆ రంగాల్లో ఒకటి శంకరులు పాణిని వ్యాకరణం ఆయనకి మొత్తం అంతా కంఠోపాఠం ఆయన ఆ పాణిని యొక్క వ్యాకరణాన్ని అలా ఖచ్చితంగా మనస్సులో పెట్టుకునే వారు వ్యాఖ్యానం చేస్తారు ఈ వ్యాఖ్యాస్యామహ అనే పదానికి వ్యాఖ్యానం చెప్తున్నారు చాలా చక్కటి పదం ఉపసర్గలవి ప్రిఫిక్స్ ఈ ఖ్యా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నారు ఆయన అందాము చూడండి చిక్షిష్ట అది వ్యాకరణ విద్యార్థుల కోసం రాసిన మాట వ్యాకరణం కొంచెం పరిచయం ఉంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు సో చూడండి ధాతువు ఒకటి ఉంది ఆ ధాతువు ఏమిటి చక్షింగ్ అనే ధాతువు ఈ చక్షింగ్ అనే ధాతువుకి ఇక్కడ వ్యాఖ్యా అనే ఉంది కదా వ్యాఖ్యాన వ్యాఖ్యాన వ్యాఖ్యా శ్యామ శ్యామ అన్నది వెర్బకి సంబంధించినటువంటిది అది సమస్యం కాదు వ్యాఖ్య ధాతువు మీరు చెక్షింగ్ అక్కడ ఉన్నది వ్యాఖ్యా కదా ఇక్కడ చక్షింగ్ ఎక్కడుందండి అంటే చక్షింగి అని చక్షింగిష్ట ఖ్యా అనే ఆదేశాన్ని పాణిని మహర్షి విధించాడు చక్షింగ్ అనే ధాతువుకి ఖ్యాి ఆ ఖ్యాిలో ఈ చూడండి చాచా చాయ ఆ హలంత అది ఇత్తది సో అది పోతుందే మీరు ఎరుగుంది కదా అతను తస్య లోప తస్యతో లోపస్యా ఆ ఎత్తు పోతుంది పోతే ఏం మిగులుతుంది ఖ్యా మిగుతుంది ఆ పోయేది ఎందుకు పెట్టాలంటే దానికి ఒక పర్పస్ ఉంది అదంతా చూద్దాం తర్వాత సో చెక్షింగ్ అనే ధాతువుకి ఖ్యా అనే ఆదేశాన్ని వేశారు ఇందుకీ ఈ అర్థం ఏమిటంటే అంటే ప్రా అంటే చక్కగా కథనము చెప్పుట కాబట్టి వ్యాఖ్యాన వ్యాఖ్యాన అనే పదంలో ఆ ఖ్యా స్థానంలో వచ్చిన ఆదేశం ఆదేశము అంటే అక్కడ ఉన్నదాన్ని తోసేసి అది వచ్చి కూర్చుంటుంది దాని పేరు ఆదేశము సో చెక్షింగ్ తీసేస్తే ఖ్యా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఖ్యాకి అర్థం ఏమిటి ఆ చెక్షింగ్ అర్థమే దీనికి వస్తుంది ఏమిటా అర్థము ప్రకథనము అంటే చక్కగా స్పష్టముగా చెప్పుతా ఇదేమండది ఇదేదో మారిందంటారా చూసారండీ కరెంట్ మళ్ళీ వచ్చింది సో దిస్ ఈజ్ వర్కింగ్ అనమాట వెరీ గుడ్ అంటే ఒక దీపం అయినప్పుడు ఇంకేం అలా ఉంటుంది ఇగో పనిచేస్తుంది కదా పర్ఫెక్ట్ ఒక దీపం రెండు ఫ్యాన్లు మైకు దట్ ఈస్ ది సిస్టమ్ మీరేం చేయక్కర్లేదు అలాగే ఉంచేయండి ఇగో ఈ రెండు ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా ఇది పనిచేస్తుందండి పనిచేస్తుంది నేను చెక్ చేశాను సో మంచి అరేంజ్మెంట్ భా థ్యాంక్స్ టు భానుమూర్తి గారు ఎనంటే పోయింది అంతటా అంతటా అంటే మన ఏరియాకి పోయినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ గుడ్ సో సో చెక్షింగ్ అనే ధాతస్థానంలో ఖ్యా వచ్చింది ఇప్పుడు వి అండ్ ఆ ఇవి ఉపసర్గలు వి అనే ఉపసర్గకి విస్పష్టం అని అర్థం అంటే చక్కగా సుస్పష్టముగా అంటే తేడా తెలిసి ఇట్లాగా వ్యాఖ్యానం చేస్తే ఎలా చేయాలంటే సక్కగా అలాగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా వ్యాఖ్యానం చేయాలి విస్పష్టముగా తర్వాత ఇంకా ఈ ఆ ఏమిటి ఆ సమంతా మొత్తం దాంట్లో ఉండే విషయమంతా కవర్ అయ్యి వ్యాఖ్యానం చేయాలి ఏదో కొంత కొంత విధులు సగం సగం చెప్పేసి ఆ చెప్పిన బాగా చెప్పినా సగం సగం చెప్పేసి పంపించేయకూడదు సో దాని పేరు వ్యాఖ్యానము కాబట్టి శిక్షణమేమో వ్యాఖ్యానము చేయబోచున్నాము శీక్షాం వ్యాఖ్యాస్ అంటే విస్పష్టం ఆ సమంత వి అంటే స్పష్టం చక్క స్పష్టముగా అంటే చక్కగా బాగా తెలిసే విధంగా అంటే అన్ని పూర్ణ విషయము కవర్ విధంగా ఏది విధులు పెట్టకుండగా అంటే కథయిష్యా చెప్పబోతున్నాము కాబట్టి ఉచ్చారణకు సంబంధించి కొన్ని విషయాల్ని మేము స్పష్టంగా చెప్పబోతున్నాము శిక్షాం వ్యాఖ్యాస్యామ మహర్షి యొక్క వచనం అని తిత్తిరి మహర్షి యొక్క వచనం శృతి యొక్క వచనం శృతి చెప్తోంది సో ఇప్పుడు ఆ వ్యాకరణాన్ని చూడండి చక్షింగ అంటే చక్షింగ్ అనే ధాతువునకు షష్ఠీ యొక్క వచనం ఎటువంటి ధాతువు ఖ్యాయాధిష్టక్షింగ అనే ఆదేశమును పొందిన చక్షింగ్ ధాతువునకు ఇంకా ఎటువంటి ధాతువది అది వ్యాంగ్ పూర్వస్య వి ఆ ఆ అంటే ఆంగ్ అది ఆంగ్ అనే ఉపసర్గ ఆంగ్లో త్ ఇత్తది అది నిత్ అంటారు నకారం ఇగలది పోతుంది అది సో ఆంగ్ అనేటువంటి ఆ ఆ అది ఆంగ్ కఖగఘ ఆంగ్ దాని హలంతం సో ఆంగ్ అనేది వచ్చిందన్నమాట ఆ నకారం పోయి ఆ మిగిలిందనమాట రికార్డ్ అవుతుందా ఓకే సో అవుతోంది ఓకే ఎవరు తిరుగుతుంటే అవుతున్నట్టే అవుతోంది ఏం సమస్య చూద్దాం విల్ వెరిఫై సో ఓకే ఇంకేం చేయకుండా మిస్టర్ కూర్చోండి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అది అంతే అది తిరుగుతూ ఉంటుంది అన్లెస్ వి స్టాప్ ఇట్ ఇట్ విల్ రన్ ఓకే కమింగ్ టు ది పాయింట్ సో వ్యాంగ్ పూర్వస్య వి ఆంగ్ అనే ఉపసర్గలతో కూడిన ఈ క్ష్యాంగ్ అనే ఆదేశమును పొంది ఉన్న ఈ చెక్షింగ్ ధాతువు దీనికి అర్థమేమిటి వ్యక్త వాక్ కర్మణ కర్మ అంటే అర్థం ధాతువు యొక్క అర్థానికి కర్మ అంటారు ధాతువు క్రియ కదని అర్థం కర్మ అంటే క్రియ ఏమిటి ఏ క్రియ దీనికి అర్థము వ్యక్తవాక్ స్పష్టమైన వచనము అది దీనికి అర్థం అటువంటి ధాతువు యొక్క ఏతద్రూపం దాని యొక్క ఒకనొక రూపము ఏమిటి వ్యాఖ్యా అది దాని యొక్క రూపం కాబట్టి లట్ లిట్ అలాగే అనేక రూపాలు ఉంటాయి కదండి ఆ రూపాల్లో ఇదొకటి భవిష్యామి భవిష్యావ భవిష్యామ అన్నట్టుగా ఇక్కడ కూడా వ్యాఖ్యాస్యామి వ్యాఖ్యావ వ్యాఖ్యా అనే రూపము ఇది వ్యాకరణానికి సంబంధించిన విషయం అంటే మొత్తానికి తాత్పర్యం ఏమిటంటే ఈ విషయాన్నంతని ఈ శిక్షా విష ఉచ్చారణ విషయాన్ని సమగ్రంగా మీకు స్పష్టంగా తెలిసి ఇట్లా మేము చెప్పబోతున్నాము అని శృతి యొక్క ప్రతిజ్ఞ తర్వాత ఉన్నాము త్ర వర్ణ అకారాది స్వర ఉదాత్తాదిహి అదే అండి మీరు ఇలా ఉచ్చరించాలండి వర్ణం అంతా రావాలి వర్ణాలన్నీ స్పష్టంగా ఉండాలి మింగేయకూడదు కొన్ని ఎటువంటి వర్ణాలంటే ఏమిటండి అకారాది అకారము ఉకారము ఆ మొదలుకొని ఆ వరకు ఉన్నాయి కదండీ యాభై వర్ణాలు ఇవన్నీ మీరు చక్కగా ఉచ్చరించడానికి నేర్చుకోవాలి వర్ణ ఏవో కొన్ని వర్ణాలు మింగేస్తూ ఉండవు అలా ఉండకూడదు కొన్ని వర్ణాలని తేడా తెలియకుండా పలకడం అలా ఉండకూడదు స్పష్టంగా ఉరించడం నేర్చుకోవాలి వర్ణ ఓకే దెన్ స్వర స్వరం ఉండాలి ఏమిటండి స్వరం అంటే ఏమిటండి ఉదాత్తాదిహి ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు ఉన్నాయి సో సిద్ధాంత లఘులో వస్తుంది లఘు సిద్ధాంత కౌమిలో అంటే మనం వర్ణాలను ఉచ్చరించేపుడు ఈ స్థానాలతో ఉచ్చరిస్తాం దిస్ ఇస్ ది ఆపరేటర్స్ మొత్తం వాయిస్ బాక్స్ వాయిస్ బాక్స్ అంటే ఇది ఒక్కటే కాదు ఇక్కడ వాయిస్ జనరేట్ అయ్యి ఆ తర్వాత నోరు నోట్లో పై దవడ కింద దవడ నాలుక ముక్కు ముక్కు దంతములు పెదవులు ఇన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు వా అన్నారు వాకి దంతౌష్ణము అంటారు దంతాన్ని పెదవులకి పెదవుకి క్రింది పెదవుకి చేరిస్తే వా పలుకుతుంది సో మీరు ఆ దంతౌష్ఠం దగ్గర సరిగ్గా చేయలేదు అనుకోండి అది ఇదంతా బాగా అయిపోతుంది అంచేతనే మీకు చాలా చోట్ల రవీంద్రనాథ్ ఠాగూర్ అనాల్సిన చోట అక్కడ వా అండంలో వా అన్నారు బా అంటారు అంటే పెదవిని దంతానికి పెట్టాల్సింది పోయి పెదవిని తీసుకెళ్ళి పై పెదవికి పెట్టడంతో అది బాగా రవీంద్రనాథ్ ఠాగూర్ సో అలా ఉచ్చరించడమే కరెక్ట్ అయితే అలాగే ఉచ్చరించడం కానీ మరి వేదంలో వా బా రెండింటికి ఆ తేడా మెయింటైన్ అవుతుంది వేదం అండడానికి బదులుగా భేదం అన్నారనుకోండి